కీర్తన సంఖ్య నూట ఇరవై నాలుగు ఎక్కడి శుద్ధి ఈ భ్రమనే పడేరు అక్కటా ఓ దేహులాసరో బలుదేవతలకు బాయటామోహము ఇలా పై నరులమునేమెంతకెంత కలదటా మునులకు కడురాగద్వేషాలు చలన చిత్తులము మాజాడయికనేది పరగ తొల్లిటివారు పంచేంద్రియ భగ్దులట నెరవుగా ముక్తుల నేటివారము వారము అరిది ప్రపంచము మాయామయమట నేము దురిత వర్తనులము తొలగే మా ఘన సిద్ధ గంధర్వులు దినమత్తులము దినమత్తూలము మా తెలివేటిది యనలేని శ్రీ వెంకటేశ్వరు శరణు చొచ్చి మనువారం ఇంతేగాక మరి గతి ఏది